దానికోసం ఉపనిషత్తుల రీజనవసం లోక సిద్ధమైన జీవుడు సత్యమైతే మీరు సత్యమని తీసుకోండి తప్పేం లేదు అందులో అలాగే తీసుకుంటున్నారు ఊర విద్య ఒకే దారి అయినప్పుడు మీరు ఇంకో దారిలో నడవక్కర్లేదు అదే దారిలో నడుస్తానన్నా కూడా తప్పేం కాదు లోక జీవుడు సత్యమైతే మీరు చేయాల్సినవి రెండే పనులు ఉన్నాయి ఒకటి జగత్తు సత్యమవుతుంది లోకం సత్యమవుతుంది కాబట్టి పది బాగా సంపాదించుకోండి కానీ పోలీసులకి పట్టుబడిపోకుండా మాత్రం సంపాదించారు ఎందుకంటే కోర్టు సంపాదించి చర్లపల్లి జైల్లో యాభై రెండు నలభై మూడు నెంబర్ మెళ్ళ వేసి కూర్చున్నాడు ఒక ఆయన దాని ఏం ఉపయోగం కాబట్టి లోకాన్ని మీరు భద్రం చేసుకుంటారు తర్వాత ఎవో ఆశ్రమాల్లో పెట్టి పూజలోవి చేయించేటువంటి మహాత్ములు పెద్దలు చాలామంది ఉన్నారు సహృదయులు పెద్దలు మంచి వాళ్ళు వాళ్ళేమీ ఎవరిని వాళ్ళేమో అన్యాయం ఏం పూజ చేయిస్తారనుకున్న వాడిని చేసి చేయిస్తున్నారు వాళ్ళ లాంటి వాళ్ళని ఒకరిని పట్టుకోండి మీకు నచ్చిన వాళ్ళు పట్టుకుని ఏవో పూజలు పురస్కారాలు మీకుండే ఆర్థిక స్తోమతను బట్టి భవి పూజలు చేసి పెట్టుకుంటున్నారు లక్ష్మీదేవుని పూజించి పెట్టుకోండి కొంత డబ్బు అది బాగా తర్వాత దిక్పాలకుల్ని వాళ్ళని పూజిస్తే కొంత పరలోకానికి దానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది డూ దీస్ టూ చేంజ్ పరగడే ఓటు ఇదంతా అనవసరం కాబట్టి ఈ జీవరూపము సత్యం కాకపోతే మటుకు ఈ పాఠం అవసరం కాబట్టి ద్వైతంలో వేదాంతం అనేది ఏమీ ఉండదు ఇట్స్ ఎ ఫార్స్ ద్వైతంలో వేదాంతమేమి ఉండదు ద్వైతంలో ఏముంటుంది కర్మ ఉంటుంది ఉపాసన ఉంటుంది వేదాంతం ఏమీ ఉండదు ఇట్స్ ఎ ఫార్స్ వేదాంతం అంటే అద్వైతమే అర్థమైందండి లాజిక్ మీకు అర్థమైందా అదేదో అద్వైతం అంటే నేను పఠం చెప్తున్నానని కాదు ద్వైతం ఏది కాదో అదే వేదాంతం అవుతుంది కాబట్టి ద్వైతం సత్యమా అసత్యమా ద్వైతం సత్యమైతే ఇంకా వేదాంతం మాట పక్కన పెట్టండి చక్కగా కర్మ ఉపాసన కొంతమంది అలా ఉంటారు ఈ బ్రహ్మ ఇవే వద్దండి మాకు మేము కర్మ చేసుకుంటాము అని అనుకుంటాం అలాంటి ఈ కర్మ చేసుకుని మేము పుణ్యలోకాలను సంపాదించామనుకునేవాడు కొంతకాలం ఎప్పటికి వాడికి తెలియకుండానే వాళ్ళు ఒక సంస్కారం వస్తుంది నేను చూశాను ఆ సంస్కారం ఏంటో తెలిసినా వాడిని ఎవడైనా కాదన్నాడనుకో అదే నువ్వు నన్ను కాదనుకున్నావు నేను అగ్నిదేవుణ్ణి ప్రార్థించి నీకు హాని చేస్తాను సుమానం ఎందుకంటే అది కొంత టైం పడుతుంది అది రావడానికి ఒక దేవతను ప్రార్థించి కోరిక తీర్చుకున్నాను అనే ఒక దృఢ నిశ్చయంలో ఉన్నవాడికి రాగము రాగము అంటే కామన దేవత యొక్క ప్రార్థన ద్వారా కామన సిద్ధిస్తుంది రాగము పరిపూర్తి చెందుతుంది అనే అలవాట్లో ఉన్నవాడికి ఆ రకమైన అలవాట్లో ఉన్నవాడికి ద్వేషం వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది దేవత గుర్తుకొస్తుంది అవునా కదా కోరికలు పుట్టినప్పుడు దేవత గుర్తుకొచ్చిన వాడికి ద్వేషం వచ్చినప్పుడు ఏం గుర్తుకొస్తుంది దేవ ఆ దేవత లేకపోతే అలాంటి దేవత తనకు అదే సంస్కారం ఉద్బుద్ధమవుతుంది ఉద్బుద్ధమైతే ఇదేదో పూజ ఏదో చేస్తే వీడికి ఏదైనా అవుతుందేమో అని అమ్మా మనస్సు నేను మనిషిని అంటల్లా ఆత్మ దాన్ని అనేది లేదు మనస్సు అంచేతనే ఆ సంస్కారం మీకు లోకంలో కోరికలను తీర్చే పూజలు ఎన్నున్నాయో శత్రువులను మొట్టు పూజలు అన్నీ ఉన్నాయి అంతకంటే ఎక్కువ ఉన్నాయి కానీ కోరికలు తీర్చే పూజల్ని ఓపెన్గా టీవీలోవి పెట్టుకుని టీవీ కెమెరాలో పెట్టుకుని ఊరంతా ఫోటోలు పోస్టర్స్ అన్నీ వేసి చేస్తారు ఇలాంటివి కొంచెం రహస్యంగా చేసుకుంటారు చాలా డేంజర్ డేంజర్ అంటే ఎగరవాళ్ళకి కాదు వాడికి రాగద్వేషాల్లో పడిపోతుంది కాబట్టి ద్వైతం అంటూ మళ్ళీ అదో వేదాంతమా ద్వైతం వేదాంతం అంటే అది కాదు ఇదంతా కూడా ఫార్స్ ఫార్స్ అంటే వాళ్ళకి తెలీదు ఫార్స్ చేసేవాడికి ఫార్స్లో ఉన్నానని తెలుస్తుందా తెలీదు దాట్ ఈస్ ది మిస్టేక్ ఓన్లండి యదా దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతాత్ప్య శ్రుత్యా ప్రతిబోధ్యతే ఇక్కడ చర్చ ఏమంటే జీవుడు దేవుడు జీవుడు దేవుడయ్యాడు దేవుడు జీవుడయ్య ఇది చర్చ జీవుడు జీవుడేనా కాదా జీవుడు జీవుడే అయితే దేవుడు ఎలా అవుతాడు జీవుడు దేవుడు కాకపోతే దేవుడే అయి ఉంటే జీవుడులాగా అసలు ఎందుకు ఇది విచారం ఎనీవే ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే చూడండి దేహము ఇంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ కలిసి వీటిని విడదీయలేదు మీరు సంఘాతం అంటే కలిసి ఉంటాయి వీటి ఈ సంఘాతంతో పెనవేసుకుపోయి ఉంటాడు ఒకప్పుడు దేహం నేను అనుకుంటాడు ఇంకొప్పుడు ఇంద్రియాలు నేను అనుకుంటాడు దేహం నేను అనుకున్నప్పుడు కూడా మనస్సు ఉంటుంది మనస్సు దేహం ఉండదు ఇంద్రియాలు అనుకున్నప్పుడు మనస్సు ఉంటుంది సంకల్ప వికల్పాలు పుడుతుంటే వాటి వెనకాల సంస్కార రాశి బుద్ధి అది ఉంటుంది ఇది సంఘాతం అట్లా అహం కూడా బుద్ధిలో ఉంటుంది ఈ సంఘాతం ఉంటుంది ఈ సంఘాతంతో వీడు పెనవేసుకుపోయి ఉంటాడు వీణ్ణి పైకి లాగాలి పైకి తీసుకురావాలి ఎలాగంటే ఒకడు భల్లూకాన్ని కౌగులించుకున్నాడు భల్లూకం ఉంటే ఎలుగుబంటి దాన్ని కౌగులించుకుంటాడు కౌగులించుకుంటే అది మొట్టమొదటి వీడిని కౌగులించుకొని ఇచ్చింది జస్ట్ ఇట్ కెప్ట్ క్వాయిట్స్ మీరు కౌగులించుకున్నాడు ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక వీడు బాగున్నాయి కౌగులిందనుకుంటున్నాడు అది వీడిని కౌగులించుకున్నాడు కావండి ఇప్పుడు బాబోయ్ బాబోయని కేకలు పెడుతున్నాడు నన్ను విడిపించండి విడిపించండి అని కేకలు పెడుతున్నాడు అప్పుడు ఎలా విడిపిస్తారు ఎవరో ఇద్దరు వెళ్ళి ఆ భల్లూకపు పట్టు అంటారు ఇటొకడు అటొకడు పట్టుకుని లాగితే వాడి దాయమైనా కూడా ఇటొకడు అటొకడు పట్టుకుని లాగితే వాడు బయటకు వస్తాడు సరిగ్గా అదే వీడు దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతంలో వీడు వాటిని ప్రేమించడం మొదలు వాటిని ప్రేమిస్తాయి ఇప్పుడు అంటే వాటిని వాటిని కౌగులిస్తాడు ఇప్పుడు అవి వీడిని కౌగులించాయి యువనంలో ఉన్నప్పుడు ఈ కౌగులింత చాలా బాగుంటుంది రివర్స్ డైరెక్షన్లో కౌగులింత వస్తుంది ఆ తర్వాత అప్పుడు చాలా దుఃఖకరంగా ఉంటుంది అది బాగుండదు అప్పుడు వాడు నన్ను కాపాడండి బాబోయ్ నన్ను కాపాడండి బాబోయ్ అంటూ ఉంటాడు అప్పుడు శృత ఏం చేస్తుందంటే వాణ్ణి బోధిస్తుంది ఎలా నాన్న నువ్వు అజ్ఞానం చేత వచ్చిన కౌగులింత కనుక దీన్ని తెలివి తెచ్చుకుని ఇప్పటికైనా తెలివి తెచ్చుకుంటే బయటపడిపోతావు సుమా అజ్ఞానం చేత వచ్చింది అలాగే ఉంటుంది ఇప్పుడు ఒకడు క్లబ్బుకి వెళ్ళి ఏవో పేకాట అంటే డబ్బు తగిలేస్తున్నాడు అప్పుకోండి అప్పుడు పెద్దలు ఏమని చెప్తారంటే రే ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని నేను క్లబ్ మానేయాలి కానీ తెలివి తెచ్చుకోవడం ఎందుకు అంటే తెలివి తెచ్చుకుంటే సరిపడుతున్నాయి ఇంకా మిగతా అన్నీ సెట్ అవుతాయి తెలివి తెచ్చుకుంటే సరిపడుతుంది వాడే మానేస్తాడు ఇంక వాడిని చేపట్టుకుని మీరు ఆపక్కర్లా తెలివి తెచ్చుకుంటే చాలు కాబట్టి శృత ఏం చెప్తుందంటే వ్యుత్ అంటే విచార్య వీడి చేత విచారం చేపడుతుంది వీడిని ఎదుర్కొన్న పెట్టుకుని విచారం ఒకటి మొదలుపడుతుంది విచారం అంటే ఎంక్వైరీ ఆలోచన ఒకటి మొదలుపెడుతుంది విచారం చేస్తే వీడు క్రమంగా ఆ దేహేంద్రియ సంఘాతం యొక్క కౌగుల నుండి క్రమంగా బయటపడతాం సడలుతుంది క్రమంగా సడలి బయటపడతాం అంటే ఎలా ఉంటుందంటే అది దేహం అంటే వెజ్రి మమకారం ఉండటం ఏదో దేహానికి కొంత కింది పడేయడం అంతేకాని నాకు తాజాగా చేసినటువంటి కూరలతో దోశలు ఇడ్లీలు కావాలి అలాగే ఉండడం ఏదో కొంత ఫ్యూయల్ ఫారెస్ట్తో ఉండడం ఈ ఇక్కడికి వెళ్ళినప్పుడు పెట్రోల్ బంక్కి వెళ్ళినప్పుడు అమెరికాలో చూశాను నేను ఇక్కడ చూసింది తక్కువ అక్కడ మూడు రకాల ఫ్యూయల్స్ ఉంటాయి సుప్రీం అని ఆఫ్ ఫ్యూయల్ ఉంటుంది ఆర్డినరీ రెండు ఉంటాయనుకోండి మూడు ఉంటాయి నిజానికి ఆర్డినరీ సుప్రీమరీ కొత్తగా కారు కొన్నవాడు సుప్రీం పోయిస్తే అది పది సెంట్లు ఎక్కువ ఉంటుంది గ్యారంటీ సుప్రీం పోయి వాడికి తెలుసు కొత్త చూడగానే మీరు సుప్రీం వస్తున్నాను వాడు సుప్రీమా అంటే అమౌంటాడు ఇప్పుడు సుప్రీం కోర్స్ డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఇదేట ఇదేట నేను అనుకున్నా పెద్ద తేడాయ్యేవాళ్ళు ఈ కాదు మీద వ్యామోహం ఏడాది ఏపటికి రెండేళ్ళు ఎప్పటికి పోతుంది రెండు మూడు సొట్టలు పడి ఆ ఇంజిన్ డౌన్ చేసి మళ్ళీ పెట్టి ఇలాంటివి ఏవో అవుతుంది తెరళ్ళు కూడా ఏది పెట్రోల్ ఏది పోయమంటావు సుప్రీం పోయినా అంటే అక్కర్లేదు అర్థం లేకూడదు దేహ అంటే ఆ అభిమానం కొంచెం తగ్గిందనమాట కారు కొన్నింటికి తీసుకొస్తుంటే చొట్ట పడింది ఒకడికి ఎవడో పెట్టాడు చొట్ట వాడు దుఃఖం ఏంటి ఇంకా ఎవ్వరు పడలేదు ఇప్పుడే చొట్టబెట్టాడు అని వాడు దుఃఖం అదే మనిషి రెండేళ్ల తర్వాత ఎవడో చొట్టబెట్టాడు ఏమో మాట్లాడలేదు ఎందుకో తెలుసులే ఇప్పటికొ పాతికి చొట్టలో ఉండే ఇంకో చొట్ట డిఫరెన్స్ వచ్చిన కాబట్టి వెల్లి మమకారం దేహం మీద తగ్గుతుంది వెళ్ళి మమకారం తగ్గిన వెంటనే ఆ నడుస్తూ ఉంటుంది ఒక ఆయన నాతో తన్నాడు ఏదో హార్ట్లో ఏదో పలుప పలుప ఏదో ఉన్నాయా ప్యాల్పిటేషన్ ఏదో ఉందంటున్నారు ఏం చెప్పం చేశారా అయితే కళ్ళు తిరిగి పడిపోతారు అయితే వాళ్ళు చూసుకుంటారు కళ్ళు తిరిగి వాళ్ళు తీసుకెళ్లి ఏదో జాయించేస్తారు అప్పుడు తిరిగి వచ్చేలా చూసుకోవచ్చు అప్పుడు పరిస్థితి దాని గురించి ఎప్పటి నుంచి ఏం అని చెప్పాను సరే బాగానే ఉంది సలహా ఆయన రాత రాయే పాటించాడు ఇంతకీ చెప్పచ్చినది సో వెర్రి మమకారం తగ్గుతుంది వెర్రి మమకారం తగ్గిపోతే నడిచీది నడుస్తూ ఉంటుందండి నడిచీది ఏమే ఆగిపోతుందని నేను అన్నా నడుస్తూ ఉంటుంది భ్రమ తగ్గుతుంది ఆల్రెడీ యూ మూవ్ అవుట్ స్లోలీ యూ రైజ్ అబవ్ ఆ విధంగా వేదం బోధిస్తోంది ఎవరి బోధిస్తోందో తెలిసిన నాసిత్వం దేహేంద్రియ మనోబుద్ధి సంఘాత అని బోధిస్తోంది ఇలా ఎవడైనా పోషిస్తాడండి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తే ఎవరు పోషిస్తారు నీకు ఏ కోరిక ఉన్నాయని అడుగుతాడు ముఖ్యమంత్రి దేవాలయానికి వెళ్ళగానే మీ కోరిక ఏ విధంగా అడుగుతాడు కోరికలు ఉండకూడదు అని ఎవడైనా పోషిస్తాడు భగవద్గీతలో పోషిస్తారు సో మీ వయస్సు ఎంత మీ నక్షత్రం ఏంటంటే నువ్వు ఎప్పుడు పుట్టేవని అడుగుతావు నేను ఈ మామూలు ఈ ఈ పండితులందరూ ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే నాకు ఇంకా సెటిల్ కాలేదు ఈ విరోధం ఎవడైనా సెటిల్ చేస్తే నేను సంతోషిస్తా వాడు భవిష్యత్తు చెప్పడం కోసం గతాన్ని ఎందుకు అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడంటే వాడు చెప్పబోయే భవిష్యత్తు గతము యొక్క రూపాంతరం ఆ సంగతి వాడికి తెలియదు వీడికి తెలియదు దొల్లు కదా సో అలా ఇలా ఎవడైనా చెప్తాడండి ఎవడైనా చెప్తాడా ఏమైనా రే నువ్వేమో దేహేంద్రియ మనస్సంఘాతము కాదురా నువ్వు అది ఎవరు చెప్తాడు కేవలము ఉపనిషత్వాక్యమే చెప్తుంది రాతే చెప్తుంది అలాగే నాసి సంసారి నువ్వు సంసారివి కూడా కాదు సంసారి అంటే అర్థం సుఖీ దుఃఖి మీరు ఐడెంటి ఐడెంటికల్ మీనింగ్ మీరు అర్థం రాసి పెట్టుకోండి సంసారీ ఈజ్ ఈక్వల్ టు సుఖీ దుఃఖీ సుఖీ సుఖీ కాదు సుఖీ దుఃఖీ దాని పేరు సంసారం ఎందుకంటే సంసారము అంటే ప్రవహిస్తూ ఉండడం దేంట్లో ప్రవహిస్తారు అంటే సుఖం నుంచి దుఃఖంలోకి దుఃఖం నుంచి సుఖంలోకి ప్రవహిస్తూ ఉంటారు అది సుఖీ అది కొంచెం సాగి సాగి సాగి మరణించి మళ్ళీ పుడతాడు ఆ తర్వాత వస్తుంది పుట్టుట పిట్టుట అది తర్వాత వస్తుంది ప్రస్తుతానికి సుఖీ దుఃఖీ ఆ సంసారిని నువ్వు కాదు అంటే ఏమిటి నేనేమో ఓ గంటలో సుఖంగా ఉన్న సుఖీగా ఉన్నాను బాగుంది ఉల్లాసంగా ఉన్నాను ఇంకో గంటలో నిరుత్సాహంగా ఉన్నాను అది నేను కాదా మరి నేను కాకతే ఎవళ్ళు నువ్వు కాదు అది నువ్వు కాదు మరి అది ఎవళ్ళు అది ఎవళ్ళు కాదు ఎవళ్ళు కాదు అలాంటి వాళ్ళు ఎవళ్ళు లేరు మరి నాకు అలా అనిపించింది ఏమిటి అవును వాళ్ళు అలాగే అనిపిస్తుంది కొయ్యను చూసి పురుషుడు అనుక్కోవడం లాంటి సుఖీ దుఃఖీ ఎవడు కల్పన ఇప్పుడు స్వప్నంలో సుఖీ దుఃఖి ఉన్నాడా వాడు ఎవడు వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడికి పోయాడు అజ్ఞానం అంటే ఉంటుంది ఎక్కడి నుంచి రాడు ఎక్కడికి పోవడం అజ్ఞానం అంటే ఉంటుంది అజ్ఞానంలో ప్రశ్నలకి సమాధానాలు ఉండవు అది అజ్ఞానం అని తెలుసుకుని విశ్రాంతిగా ఉండడమే ఉంటుంది ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది వచ్చినప్పుడు ఎక్కడ ఏ ఈ ప్రశ్నలకి సమాధానాలు ఏమి ఉండవు సంసారది కాదు అనేప్పటికీ వాడు మరి ఎవరండి నేను ఎవరు నేనేమిటి మరి కింతరిహి మరి నేనేమిటి తద్య సత్యం ఏది సత్యమో అదిేహేంద్రియ సంఘాతం సత్యం కాదు ఇది సత్యం కాదండి ఎందుకంటే మీరు పదేళ్ల క్రితం తీసుకున్న ఫోటో మీరు చూసుకోండి ఆ ఫోటో సత్యమా కాదు ఇప్పుడు అర్థం చూసుకోండి మీరు ఆ ఫోటో పక్కన పెట్టి అర్థం చూసుకోండి సత్యం కాదు పదేళ్ల క్రితం తీసిన ఫోటో సత్యం కాదు ఇప్పుడు ఈ ఇడ్లీలు వడలు అమ్ముతారు వీళ్ళు వాడు ఫోటో తీసి పెడతాడు అక్కడ అది సత్యం అది సత్యం కాదు అది అది వాడు ఊరికే హై డెఫినేషన్లో కెమెరాలో అలా తీసి అలా పెద్దదిగా ఫోటోలు పెట్టారు అక్కడ తీరా ఇడ్లీ కొంటే అలా ఉండదు అది అది సత్యం కాదు అలాగే ఈ దేహము దేహానికి తీసుకున్న ఫోటోలు ఇవేమి సత్యం కాదు ఇది మరి ఏదండి ఏది నేనే నేను ఈ దేహం కాదు ఏది సత్యమో అది నీకు తద్ సత్యం స ఆత్మ అయితే అది ఏమిటో చెప్పలేరు మీరు నీవు ఏది కాదో మాత్రమే చెప్పగలుగుతాం ఏదో చెప్పడం కుదరదు అనిచేతనే ఎత్ సత్యం తత్ స ఆత్మా చైతన్యమాత్రస్వరూప తత్వమసీ ఇది అదియే ఆత్మ ఏది సత్యమో అదియే నీవు అదియే ఆత్మ ఆత్మ అంటే అర్థం आत्माने दर् असल सीवो अदी आत्मा अभी आत्म असल सी नी आक आत्मका प्रकार आत्म इेक्ल आक अत्म प्रको चलना इला जाग्री मिले पेकाल मुड़वे अभी प्रकार अत्म అది ఉపయోగం అది ఆత్మగా వికారం ఆత్మ కాదు వికారం అంటే ఏ పడుతున్నా అది మెడబెట్టింది ఆ బాగుంది అది ఆత్మగా మరి ఏది ఆత్మ అంటే బంగారం ఆత్మ ఇది ఈ మూడు కానిది ఆత్మ కాబట్టి ఆకారము ప్రకారము వికారము దేహము మనస్సు ఇంద్రియములు మనస్సు ప్రకారాలుగా ఇంద్రియాలని ప్రకారాలుగా వేసుకోవడానికి సంక్షన్ చేస్తూ ఉంటాయి మనస్సు వికారం సుహూఖాత్మకంగా మారిపోతూ ఉంటుంది ఇవేమీ ఆత్మలు కావు ఆకార ప్రకార వికారములు ఆత్మలు కావు కూటస్థము ఆత్మ అంచేత ఏం చేయాలి ఎంతసేపు కూడా ఆ ఇన్స్టింక్ట్ని డెవలప్ చేసుకోవాలి ఆకారాన్ని తిరస్కరించటం అభ్యాసం చేయాలి తిరస్కరించడం అంటే వ్యతిరేక భావంతో ఆకారాన్ని ఆ ఫోటో తీసుకొచ్చి కాలి కింద వేసి నడిపేసేస్తాను అలాగ నా అభిప్రాయం మీద నిరాదరణ అభ్యాసం చేయాలి నిరాదరణ ఆదరణ లేకుండా అభ్యాసం చేయాలి ఫోటో చూసుకోవడం అనేది పిచ్చి పెట్టుకోకుండా వదిలేస్తే ఒక కొద్ది రోజులు కొంత మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఒకసారి అభ్యాసం అయిందంటే అసలు మీకు ఫోటో మీద అసలు ఏమీ శ్రద్ధ లేకుండా అసలు అది ఈ క్రాస్ యువర్ మైండ్ అలాగే అభ్యాసం చేయాలి తర్వాత ప్రకారం అంటే మనస్సులో కూడా ఏవో వికారాలు వస్తూ ఉంటాయి మనస్సు ఒకప్పుడు వికారంగా ఉంటుంది బాగుండదు ఇంకొకడు ఉల్లాసంగా ఉంటుంది లెగ ఉంటుంది మనస్సు దాని గురించి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చుకోకూడదు ఆ ఉల్లాసమే కావాలని పెట్టుకోకూడదు వస్తే రాని పోతే పోనీ అన్నట్టుగా మనస్సు కూడా అటువంటి ఒక నిర్లిప్త భావాన్ని అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే వస్తుంది మనం ఈ సంసారమంతా చేసి తెచ్చుకున్నదే అభ్యాసం చేస్తే వస్తుంది ఒకసారి వచ్చేస్తే మనకి విషయం తెలిసిపోతుంది అదేమంటే చూడు ఆ చైతన్యము ఆ ఎరుక అదే నీవు అది ఏ నీ స్వరూపము నీవు అది మాత్రమే అదే సత్యం అది ఏ ఆత్మ కాబట్టి ఈ ఆకారము ఆత్మ కాదు ఈ వికారము ఆత్మ కాదు అని చెప్తే దుఃతి అని చెప్తే వీడు విన్నాడు తెలుసుకున్నాడు విని తెలుసుకున్నాడు తదా కూటస్థ నిత్యదృక్స్వరూపము ఆత్మానం ప్రతి బుద్ధ్యా తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడంటే అవును ఈ మారేది నేను కాదు మారకుండా నేను ఉంటున్నాను అని తెలుసుకున్నాడు మారేది అనాత్మయ తర్వాత పుట్టి గిట్టేది నేను కాదు శుద్ధ ఎరుక శుద్ధమైన అవేర్నెస్ నిత్య దృక్ దృక్ అంటే అవేర్నెస్ జ్ఞప్తి దృక్కన్నా జ్ఞప్తి అని ఒకటే ఇంకా చూపు చూపనన్నా సో ఆ దృక్స్వరూపుడను నేను అని తెలుసుకుంటాడు అని తెలుసుకు ప్రతిబో ప్రతిబోధయతి ప్రతిబుద్ధ్య వీడు తెలుసుకుంటాడు అవును అని తెలుసుకుంటాడు తెలుసుకోగానే ఏమవుతుందో అస్మాత్ శరీరాద్యభిమానాత్ సముత్తిష్ట శరీరాభిమానం నుండి చక్కగా పైకి లేస్తాడు శరీరం నుండి కాదు శరీరం నుండి పైకి లేస్తే అది హఠయోగం శరీరం నుంచి ఇలా పైకి లేస్తాడు విఠలాచార్య సినిమాల్లో ఆయన విఠలాచార్య సినిమా ఒకటి ఆయన మంచి డైరెక్టరు సినిమా తీస్తుంటే హీరోయిన్ని కోపం వచ్చింది ఆవిడికేదో కాఫీ హీరో సరిగ్గా అర్థ చేయలేదు ఆయన ఆయన ఏదో తక్కువ అరేంజ్మెంట్లతో సినిమాలు తీసేస్తూ ఉండేవాడు నెలకో సినిమా తీసేసి ఇవాడు ఆవిడికి సరైన వ్యవస్థ చేయకపోతే ఒళ్ళు నెక్స్ట్ డే కాల్ షీట్కి ఇచ్చిన డేట్ ప్రకారం ఆవిడ రాలేదు రాకపోతే మిగతా వాళ్ళందరూ ఇంకేళ చుట్టి షూటింగ్ ఉండదు అని అనుకున్నారు అంటే విఠలాచార్యు అన్నాడు ఆ స్క్రిప్ట్ ఇలా తీసుకురాకుండా ఆ స్క్రిప్ట్ తీసుకుని దాంట్లో ఆ హీరోయిన్ పాత్రలో ఉంటుంది కదా దానికి ఒక రుషి చేత శాపం చేత ఎలక అయింది అని రాసుకుంటాడు రాసుకుని ఆ ఎలక బొమ్మ ఒకటి తెప్పించాడు ఎలక బొమ్మ క్రిక్స్ మాస్టర్ ఉంటాడు ఎలక పెట్టేసి ఆ హీరోని చూడ అనే కొద్దిగా కొన్ని డైలాగులు రాసిచ్చి ఆ విధంగా షూటింగ్ పూర్తి చేసేసాడు ఎలక బొమ్మ పెట్టేసి చేసేసాడు ఈ విషయం ఆవిడికి తెలిసింది తెలిసి మొన్నాడు పరిగెత్తుకులు వచ్చింది ఇప్పుడు ఏం చేస్తా ఉంది చేస్తా వచ్చి కూర్చోమన్నాడు మళ్ళీ ఆ మహర్షి శాపానికి ప్రతి శాపం ఇలా నీళ్లు చల్లితే ఎలా అది పెట్టేసి ఆవిడ అని ఒక చిల్లప్పుడు కలిసింది విటరాజారి సినిమాల్లో సో ఎనీవే కాబట్టి శరీరం నుండి పైకి లే చుట్టానికి ఇది హఠయోగం శాపంతో మనిషి రాయి అయిపోయాడు కుక్క అయిపోయింది ఎలాగైపోయింది పిల్లైపోయింది ఇవన్నీ కథలు ఉంటాయి చాలా రొమాంటిక్గా ఉంటాయి చెప్పడానికి వినడానికి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి దట్ వెరీ నాయస్ కానీ అది సత్యం అనుకుంటే మాత్రం వీడు గోతులో పడిపోయాడు అదే మతం అదే ధర్మం అనుకుంటే ఆ మతము ఆ ధర్మము ఇన్ డేంజర్ డేంజర్ డేంజర్లో పడింది వీళ్ళు అనుకుంటారు డేంజర్ అంతా బయటికించి వస్తుంది జరుగుతారు బయట నుంచి ఏదేం చేయదు కాదు అర్నాల్డ్ టైన్ బి ఒక సూత్రం ఒకటి చెప్పాడు సోషియాలజిస్ట్ ఆయన అర్నాల్డ్ టైన్ బి అని పేరు విన్నారా ఆయన హిస్టోరియన్ అదే సోషల్ హిస్టరియన్ అండి అవన్నీ సిమిలర్గా ఉంటాయి సో సోషల్ హిస్టోరియన్ ఆయన ఒక లా ఆ ఇన్ సివిలైజేషన్స్ దెర్ ఈజ్ నో హోమ్ హిస్సైడ్ దెర్ ఓన్లీ సూయిసైడ్ కాబట్టి సీవిషన్స్ పైవాళ్ళు వచ్చి నష్టపరచడం అనేది ఏది ఉండదు సూసైడ్ ఏ ఇద్దరు సోదరులు దెబ్బలాడుకుంటూ ఉంటే పైవాడు పెట్టాడు రా ఈ దెబ్బలాట అని ఎవడో ఉంటాడు వీళ్ళకి దెబ్బలాటని ప్రోత్సాహం చేసి ఒకళ్ళ పక్షాన్ని చేరి అల్లరి చేసి కూడా ఉంటాడు కానీ కాబట్టి మనం అందరం కలిసి వీళ్ళిద్దరు నివుతులు పెట్టి వాడిని తిట్టచ్చు వీళ్ళ మూలం వీడి మూలంగానే వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటున్నారు ఇట్ మే వర్క్ యు మే అగ్రీ విత్ ఇట్ ఫర్ ఎయి కానీ సత్యం కాదు సత్యం ఏమిటంటే వీళ్ళిద్దరిలో కలహం ఉంది వీళ్ళిద్దరిలో దోషం ఉంది వీళ్ళలో కలహ లక్షణం ఉంది వాడు దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకున్నాడు ఈ క్షణంలో వీళ్ళిద్దరూ కలుసుకుని మన మనమే పరిష్కరించుకుందాం రా అని వీడు కనుక లాభం మనమే పరిష్కరించుకుందామని వీళ్ళిద్దరూ కలుసుకుంటే వాడు వస్తూ వీళ్ళ సంగతితో చూడడానికి వీళ్ళిద్దరూ కలుసుకుని చేయ చేయ కలిపి మనమే పరిష్కరించుకున్నామని వాడు దూరం నుంచి కనుక వాడి కంటపడితే వాడు అట్టు వ్యక్తి వాడు రాని వీళ్ళు ఓపెన్ డిబేట్ పెట్టి ఒకళ్ళకి నొకళ్ళు ఖర్చు చేసుకుంటూ పై వాళ్ళు చక్కగా వస్తారు వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం మానేసి ఎవల ధర్మాన్ని వాళ్ళు చక్కగా నిర్వర్తించకుంటూ సహృదయంతో పెద్ద మనస్సుతో తాము చేస్తున్నటువంటి ధర్మాన్ని పరీక్షించుకుని మనం ఎటువంటి ధర్మాన్ని ఆచరిస్తున్నాం ఎటువంటి ధర్మాన్ని లోకానికి చెప్తున్నాము ఎటువంటి ధర్మాన్ని లోకం ముందు పెడుతున్నాము ఆదర్శం ఎలా ఉంది అని ఎవరికి వాళ్ళు పరిశీలించుకుంటే ఆ రకమైన అంతఃశుద్ధి కనుక వీళ్ళ దగ్గర నుంచి వస్తే డిబేట్లు అక్కర్లేదు ఏమక్కర్లేదు ఆ పైవాడు ఏం చేస్తాడో తెలిసినా అరే వీళ్ళ వల్ల వీళ్లతోటి మనకేం ఉపయోగం లేదు రాని వాడు ఇంకోతోటి పోతుంది ఎనీవే సమ్ డైగ్రెషన్ సో ఈ హఠయోగం అనుకోకూడదు అస్మాత్ శరీరాత్ సముత్ అని ఉంటుంది శరీరము నుండి పైకి లేచి అని ఉంటుంది దాన్ని మీరు ఈ హఠయోగంలో వ్యాఖ్యానం చేసుకోకూడదు ఏమని చెప్పుకోవాలి దానికి అర్థం శరీరాభిమానాత్ సముత్ శరీరమే నేను అనే అభిమానము నుండి పైకి లేచి సముత్తిష్టం స ఏవా కోటస్థనిత్యదృక్స్వరూప ఆత్మా భవతి అంటే వాడే వాడే అంటే ఎవరు ఎవడైతే నేను జీవుందని అనుకున్నాడో వాడే కొత్తవాడేం కాదు వాడే కోటస్థనిత్య దృక్స్వరూపుడైపోతాడు శుద్ధ చైతన్య స్వరూపుడు పరబ్రహ్మై కూర్చుంటాడు వాడు ఆత్మస్వరూపుడు అయిపోతాడు సో వై తత్పరం బ్రహ్మవేద ఇలాదిశ్రుతిభ్యవడైతే యహ ఎవడైతే వై నిశ్చయముగా తత్ పరమం బ్రహ్మవేద ఆ పరబ్రహ్మను తెలుసుకుంటాడో బ్రహ్మైవతి వాడు బ్రహ్మయే అయిపోతాడు సహా బ్రహ్మైవ భవతి ఆ బ్రహ్మ వాడే అయిపోతాడు అది అంటే ఏమిటి పరబ్రహ్మని తెలుసుకుంటాడు పరబ్రహ్మ కోసం అన్వేషిస్తూ ఉంటాడు పరబ్రహ్మ జగత్ పరబ్రహ్మ అంటే ఏమిటి పరబ్రహ్మ ఏదో ముందు ఒక సూచన ఉండాలి పరబ్రహ్మ ఆనందస్వరూపము అనుకోండి టేక్ ఇట్ లైక్ దాట్ పరబ్రహ్మ అంటే ఆనందమే కదండి మరి అదే కదా పురుషార్థం అంటే పరబ్రహ్మ అంటే ఆనందము తప్ప దుఃఖము లేశమైనను ఉండదు ఆనందమే ఉంటుంది అది పరమాత్మ యొక్క లక్షణం అంచేతనే ఆయన్ని లక్ష్మీపతి అన్నారు ఆయన లక్ష్మీపతి అని ఎందుకన్నారంటే ఆనందం డబ్బులోనూ బంగారంలోనూ ఉంటుందండి అని భ్రమపడి ఆనంద ఘనుడు ఆయన లక్ష్మీపతి అని భ్రమపడి భ్రమ తొలగిన తర్వాత ఆ లక్ష్మి ఆయన విభూతి తప్ప వేరే ఏమి కదయా అని మళ్ళీ సర్దుబాటు చేసుకుంటారు ఏమన్నాయి కాబట్టి వీడు వీడికి కావాల్సిందేమిటి ఆనందము ఆనందో బ్రహ్మ నాగది కావాలి ధనంలో ఆనందం ఉందని అన్వేషిస్తాడు అన్వేషించి తెలుసుకుంటాడు ధనంలో ఆనందము లేదు అని తెలుసుకుంటారు వివేకం గలవాడి గురించి నేను మూర్ఖుడు గురించి ఏం చెప్తారు భోగాల్లో ఆనందం ఉంది అని భ్రమపడి అన్వేషిస్తాడు లేదు అని తెలుసుకుంటాడు ఈ ఆనందో బ్రహ్మ వైకుంఠంలో ఉన్నాడు అని అన్వేషిస్తాయి వైకుంఠంలో ఉన్నాడు అని అన్వేషించడం అంటే ఎలాగ అంటే ఇది అసలు ఋగ్వేదంలో ఉందిదే ఈ ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం ఋగ్వేదంలో పురూరవసుడు పురూరవసుడు అంటారు సకారాంత శబ్దం అప్పుడప్పుడు ఆ వికల్పంగా పురూరవుడు అని కూడా అంటారు ఈ పురూరవుడు ఊర్వశి అనే అమ్మాయిని చూస్తాడు చూసి ప్రేమిస్తాడు ప్రేమించి వాకపు చేస్తాడు అమ్మాయి మాయమైపోతుంది మాయమైపోతే ఎక్కడో దాగుతుంది అనుకుని వాకపు చేస్తాడు వాకపు చేస్తే మొత్తానికి సమాచారం తెలుస్తుంది ఏమనంటే ఆ అమ్మాయి గంధర్వ లోకంలో ఉంటుంది తప్ప ఇక్కడ ఇబ్బంది లోకంలో ఉండదు అంటే అదే ఉంది దానికి వెళ్ళ వెళ్ళగా రథం ఎక్కేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు నిజంగా మంచి గుర్రాలు కట్టుకునే దూరంగా ఉండేమో అనడే ఈ రథం వల్ల వెళ్ళడం కుదరదు అంత మరి దానికే రథం కావాలి అంటే ఒక యేష వైదేవ రథో యద్దలుషూర్ణ మాసౌ దలుషపూర్ణ మాసౌ అనే ఉంది అది రథం అది రథముగా పనిచేస్తుంది అంటే వీన్ని అక్కడికి తీసుకుపోతుంది అక్కడికి అక్కడ నీకు ఊర్వశి లభిస్తుంది అని చెప్తాను సో అదేవిధంగా ఆనందో బ్రహ్మ ఈ ఆనందం ఎక్కడుంది వైకుంఠంలో ఉంది ఈ ఆనందో బ్రహ్మ వైకుంఠంలో ఉంది మరి వైకుంఠానికి వెళ్ళడం ఎలాగా అంటే నీవు సుదర్శన యాగము చక్క్రయాగమో చేస్తే వైకుంఠానికి వెళ్ళొచ్చు ఎందుకంటే వైకుంఠ గేటు దగ్గర వీళ్ళు కాపలదారులుగా ఉంటారు కనుక గేటు కాపల కాపరని మీరు కనుక అనుకూలం చేసుకుంటే ఇది ఈ సంస్కారం మీకు అర్థమైపోతుంది అనుకుంటాను ఈ తహసీల్దార్ ఆఫీసు సంస్కారం మేము చిన్నప్పుడు తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళాం దేనికోసం వెళ్ళామంటే సంతకం కోసం దేనికి సంతకం నాకు మ్యాథమెటిక్స్లో డబ్బు వందకి డెబ్బై ఐదు మార్కులు వచ్చాయి ఫిజిక్స్లో అరవై మార్కులు వచ్చాయి డాన్ కోసం నాకు నేను తెచ్చుకున్న మార్కులకి వాడి సంతకం అందుకండి ఎందుకు మరి వాళ్ళు ఎలా చేయించారో మేము ఎందుకు చేసేమో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం నేను తెచ్చుకున్న మార్కులకి వాడెవడో సంతకం పెట్టడం వాడు పెట్టాలి ఏదో రూలు అది టైప్ చేయించుకుని ఒరిజినల్ పట్టుకుని వాడి దగ్గరికి వెళ్ళాలి పోనీ వాడు చూసి పెట్టచ్చు కదా మరి ఉన్నాడు కదా అక్కడ అక్కడ చెప్పరాసి ఉంటాడు వాడికి మా నాన్నగారు చెప్పారు వాడికి ఒక అర్ధ రూపాయి ఇ వాడికి అర్ధ రూపాయి అప్పుడు తర్వాత పనులు తర్వాత అయ్యాయి ఇది సంస్కారం ఈ సంస్కారమే మీకు వైకుంఠలో కానీ వీడు ఇంపోజ్ చేస్తారు వీడు ఆలోచించేది ఇంక ఇంతకంటే ఇంకెలా ఉంటుంది ఎటు వచ్చి అర్ధ రూపాయి తహసీల్దారు చెప్పరాశి కాకుండా ఇంకెవో ఉంటాయి దాన్ని వీళ్ళు ఎంత కష్మలం చేసి పెట్టారంటే ఇంకా చెప్పశక్యం కాదు సో మొత్తానికి అది బ్రహ్మ అక్కడికి వెళ్తే వస్తుంది అని వీడు చేస్తాడు కర్మ అక్కడి ఇంకో పెట్టెట్టి ఉపాసన అప్పుడు వీడికి తెలుసుకుంటాడు ఏమని తెలుసుకుంటాడో తెలిసిన ఆనందము నాయందే గలదు అని తెలుసుకుంది ఇప్పుడు బ్రహ్మ ఎవరవుతారు నేను అదే అర్థం అంతేగాని బ్రహ్మ అంటే ఒక పెద్ద బండరాయి నేను అయ్యానని కాదు ఆన ఆనందమే బ్రహ్మ నాయందే గలద సయోహవై పరమం బ్రహ్మ మీద బ్రహ్మై అంటే అర్థం ఏంటో తెలుసిన వీడు దేనిని వెదుకులాడుతున్నాడో అది తానే తెలుసుకుంటాడు తద్వారా తాను దేనిని వెతుకుతున్నాడో దానిని పొందుతాడు ఇంకా పొందడం అదే పొందడం తెలుసుకోవడమే ఒక చేతనే వేదాంతంలో విందతే లభతే జానాతి ప్రాప్నోతి అన్నీ ఒకటే అర్థం ఎందుకంటే వీడు దేనికోసం వెదుకులాడుతున్నాడో అది తన గలదు లేదా అది తానే అయి ఉన్నది అది వాక్యం అలా తెలుసుకోవాలి అంతేకాని బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ అనేది ఒకటి ఉంది అక్కడ అది నేను తెలుసుకుంటే అది నేనైపోతాను ఏమది ఓ బ్రహ్మ అనే ఒకటి ఉన్నది అది నేను తెలుసుకుంటే నేనైపోతాను మీరు తెలుసుకుంటే మీరు ఎలా అవుతారు ఎవరు కదా బ్రహ్మం మీకంటే భిన్నంగా ఉన్నప్పుడు మీరు తెలుసుకుంటే మీరు ఎవరు కదా ఉందండి నాకు కొంత ఛేదస్థం ఉంటుంది మీరేమనుకోకండి ఇత్యాది శృతి దుశ ఈ శృతులను బట్టి ఈ విధంగా తేలింది తదేవ చాస్య పారమాథికం స్వరూపం అయ్యా వీడు అసలు స్వరూపం ఆ బ్రహ్మయ్య వీడు అసలు స్వరూపం జీవుడు కాదు వీడు జీవుడు జీవుడు అందరూ అనుకుంటున్నారు వాడు అనుకుంటున్నాడు కాబట్టి వీడిని పిలిచేప్పుడు అదే జీవా వాడు అసలు స్వరూపము జీవుడు కాదు ఒకసారి ఏదో సభకు వెళ్ళాను సభకు వెళ్ళి అంటే అక్కడ ఏవో ప్రసంగాలు అవుతున్నాయి విన్నామనే సంతోషంతో వెళ్ళాను వెళ్ళి అక్కడ ఎక్కడో వెనకాల ఎక్కడో కూర్చున్నాం ఇంకా మొదలు కాదు వాళ్ళందరూ వేదిక వేదిక వచ్చి వాళ్ళు వచ్చారు ఆర్గనైజర్స్ ఇది తిరుగుతున్నారు మొదలు కాలేదు ఎందుకంటే ఎవళ్ళు మొదలు కాలేదు ఒక ఆయన కోసం ఆగి ఉంది ఎవళ్ళు ఒక ఆయన ఎవరో తెలుసా నేనే నేను ఎక్కడో మధ్యలో కూర్చున్నాను నాకు తెలిసి నేనున్నాను నాకేమీ సంబంధం లేదే నన్ను నేను ఐఎమ్ నాట్ పార్ ఫిట్ నేను ఒప్పుడు చూద్దామని వచ్చాను అంటే అలా కాదండి మీ పేరు వేసారు దాంట్లో నాకు తెలియదు ఆ సంగతి కాదండి మేము ఈనాడు పేపర్లో చూసి వచ్చేవాడి అంటే నాకు తెలియకుండా మీరు చూస్తే ఏమైనట్టు నేను నేను ఎదగను అంటే అప్పుడు ఆర్గనైజర్స్ కావాలి ఇప్పుడు ఆయన ఎక్కడ కూర్చుని ఉన్నట్టు బాగుంది అప్పుడు రోడ్డు మీద వెతకడం మానేసి పరిగెత్తం కాదు ఇక్కడికి వచ్చారు రండి రండి అని ఎక్కడికి అంటే వేదిక మీదికి అంటే నేనెందుకు రావడం అంటే మీ మిమ్మల్ని మీకు కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది యూ హ్యావ్ టు కమ్మ మీకోసమే మేము ఆగి ఉన్నాము మీ కమ్యూనికేషన్ పంపించాము ఇదేది అని సరే పదండలు వేదిక మీరు ఏదో చెప్పన్నారు వాళ్ళు మాత్రం చెప్పు వచ్చాను వాళ్ళని నిరుత్సాహపరచడం ఇష్టం లేక తర్వాత మనం భేషజం చేయకూడదు కదా వాళ్ళ విషయం ఏదో చెప్పారు సమ్ ప్రాబ్లం ఇస్తే సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాప్ ఇస్తే షుడ్ అండర్స్టాండ్ సో అలాగా అలాగే వీడు జీవుడు జీవుడు జీవుడు వీడు నేను జీవుణ్ణి జీవుణ్ణి జీవుడు అని జీవన జీవలోకే జీవలోకంలో కూర్చొని ఉంటాడు వాడిని శృతి ఇలాదండి అని వీడు నేను జీవుణ్ణి వెళ్తున్నాను అనుకుంటాడు అయ్యా నేను జీవుణ్ణండి ఆడియన్స్లో ఉండాల్సిన సరే నువ్వు జీవుడువే ఆ జీవుడివే ఇలా అని పిలిచి సింహాసనం మీద కూర్చోబెట్టాడు నువ్వే బ్రహ్మయ అలాగా అంతేకాని జీవభావాన్ని వాడు జీవభావాన్ని శృతి అన్నడూ సపోర్ట్ చేయలేదు వాడు అనుకుంటున్న దాన్ని పునః స్టేట్ రీస్టేటింగ్ అంటే అనువదించింది సరే వీడు నేను జీవుడు బాబోయ్ అనుకుంటాడు సరేను జీవుడు వేరా రా జీవుడా అని పిలిచి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి నీ వాడి యొక్క యథార్థ స్వరూపాన్ని బోధించి అది ఎలాగా జీవుడు దేవుడు ఎలా అయ్యాడు ఏనా శరీరాత్ సముత్ స్వేన రూపేణ అభినష్పద్యతే ఆడియన్స్ లో కూర్చున్నవాడిని స్టేజ్ మీద కూర్చోబెట్టినట్టుగా స్టేజ్ మీద పెద్ద చైలు వేసి కూర్చోబెట్టినట్టుగా నేను జీవుణ్ణి అనుకుంటున్నవాణ్ణి నువ్వు జీవుడు ఎందుకు అయ్యావు శరీరాన్ని బట్టి కదా నువ్వు జీవుడు అయ్యావు జీవుడు అంటే పుట్టి గిట్టేవాడు కాదు మళ్ళీ పుడతాడు పొన్లేవా మళ్ళీ పుడతాడు ప్రస్తుతానికి పుట్టి గిట్టుతుంటాడా లేదా వాడి వీడు ఎంతసేపు మళ్ళీ పుట్టడం కోలే తప్ప పుట్టి గిట్టుతున్నాడు కదా అవునండి అదే నువ్వు ఎప్పుడు పుట్టావు ఎలా అసలు పుట్టడం అనేది నీకు ఎందుకు వచ్చింది అంటే అవును కదండి మరి పుట్టాను అదే పద అదే పంపడు అక్కడే ఉంది దోషం నువ్వు ఇప్పటికి తెలుసుకుని ఉండాల్సిందే ఈ పైన తెలుసుకో శరీరాత్ సంస్థాయా ఆ శరీరం నుంచి బయటకొచ్చే శరీరం నుంచి బయటకు వస్తే కానీ కొన్ని పనులు అవ్వవు ఇప్పుడు మట్టి పని చేయాలనుకోండి తెల్లటి ధోతీను లాల్చి వేసుకుని వాళ్ళు ఏమంటారంటే నువ్వు పనికిరవురా మట్టి పనికి నువ్వేం చేస్తావంటే ఈ లాల్చి అక్కడ కుక్కానికి పెట్టి ఈ ధోతి ఉప్పేసి అంగవస్త్రం కట్టుకురా అని ఓ పాత అంగవస్త్రం ఒకటి పడిపిస్తాడు అప్పుడు మట్టి పరుగు పడుకొస్తారు ఆ నువ్వు శరీరం అలాగే నాది నేను నాది నేను దాన్ని అలా ఊరేగించుకుంటూ ఆఫ్ స్టమక్ వాకింగ్ అనే పెయిర్ ఆఫ్ లెగ్స్ అన్నట్టుగా క్యారీ అరౌండ్ చేస్తావు అలా ఉన్న దానివల్ల యూ కెనాట్ యు కెనాట్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ వేదాంత కాబట్టి శరీరాత్ సముథాయ ఆ శరీరాభిమానం నుంచి వాడిని పైకి తీసుకొచ్చి అప్పుడు వాడు తన యథార్థ స్వరూపంలో ప్రకటమైపోతాడు ఆవిష్కృతమవుతాడు అభినిష్పద్యతే కొండసర వెల్లి అయినట్టుగా అయితే గొంగళి పురుగు సీతాకొక చిలుక వాడు తన స్వరూపంలోకి ప్రకటమవుతాడు స్వరూపమే బ్రహ్మా అయితే ఒక ప్రశ్న కథం పునః స్వంచూపం స్వైనష్పతి కూటస్థ నిత్య చూడండి ఈ మాట మాకు నచ్చలేదు ఇది ప్రశ్న ప్రశ్న ఏమిటంటే వాడు స్వతహగా అసలు ఏమిటి వాడు అంటే కూటస్థ నిత్యుడు అంటే పరబ్రహ్మ వాడు కూటస్థ నిత్యుడు వాడి స్వరూపం ఏమిటి కూటస్థ ఇప్పుడు స్వరూపంగా ప్రకటమయ్యాడంటే ఏ స్వరూపం కూటస్థ నిత్యుడుగా ప్రకటమయ్యాడు వీళ్ళు బాగులేదే ఇది కూటస్థ నిత్యుడు కూటస్థ నిత్యుడుగా ప్రకటమవడం ఏమిటి అది ఎప్పుడు వాడి దగ్గర ఉండనే ఉంటే మరి అది ఇప్పుడు కొత్తగా పొందడమేమి వచ్చింది కొత్తగా ప్రకటమవడం అసలు పోతే కదా రాదం పోతే వచ్చింది వేరా ఇది పోను లేదు లేదు కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారే తన యథార్థ స్వరూపంతో ప్రకటమైనాడు అంతకుముందు వాడి స్వరూపం ఏమిటి మరొకట కాదు అదే మరి ప్రకటమవడం ఏమిటి అని ప్రశ్న ఈ ప్రశ్న ఎలా ఉంది కొంచెం అట్టగోలు ప్రశ్నగా లేదు అయినా కూడా సెటిల్ చేయాలి దానికి ఒక దృష్టాంతం చెప్తున్నారు సువర్ణాదీనా ద్రవ్యాంతరసంపర్కా అూతస్వపాణ అనభారణవి క్షారప్రక్షేపాది శోధ్యమానాే అభినిష్పత్తి సార్ స్వరూపముతో తన యొక్క యథార్థ రూపంతో ప్రకటమగుట అనేది సంభవమే అని రెండు దృష్టాంతాలు ఒక దృష్టాంతం ఏంటంటే బంగారం బంగారం యొక్క యథార్థ స్వరూపం ఏమంటే మేళ మేళ మేరీసే పత్సని లోహము కానీ దాని చుట్టూ మట్టి రాగి కంచు లేకపోతే లెడ్ ఇతర లోహములు ఇవన్నీ కలిసిపోయి అది ఎలా ఉందంటే ఓ రాతి ముక్కలా ఉండే రాతి ముక్క బట్ రాయిలా ఉంటుంది అది అది దానిలో బంగారం ఉంది బంగారం అయితే బంగారం యొక్క లోహధర్మం ఏమైనా పోయిందా పోలేదు ఉంది మెరుసే ధర్మం పోయిందా అది పోలేదు ఉంది సాగదీసే ధర్మం పోయిందా అది పోలేదు ఉంది మరైతే సాగదీయండి దీని సాగదీయలేదు ఎందుకంటే దాని స్వరూపం కప్పివేయబడి ఉన్నది ఇతర ద్రవ్యముల చేత ద్రవ్యాంతర సంపర్కం చేత కప్పివేయబడి కాబట్టి మీరేం చేస్తారంటే దానిని క్షారంలో పెట్టండి క్షారంలో ఉంటే సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్లో పెడితే దాంట్లో ఉండే అల్యూమినియం అంతా కరిగిపోతుంది కొన్ని లోహాలు కరిగిపోతాయి కాపర్ కరిగిపోతుంది లెడ్ కరిగిపోతుంది మట్టి ఇవి ఎప్పుడైతే ఈ లోహాలు కరిగిపోయాయో దాన్ని అంటిపెట్టుకుని మట్టి అంతా అరుక్కు దిగిపోతుంది క్షణంలో పెట్టి కదిగితే అప్పుడు బంగారుపు రేణువుల పైకి అది ఫిల్టర్ చేసి నిప్పుల్లో కొంచెం ఆ రేణువులన్నీ కరిగిస్తే అవి దగ్గరకు అప్పుడు బంగారం యొక్క స్వరూపం బయటపడుతుంది అంతకుముందు ఉన్న యథార్థ స్వరూపమా కొత్తగా వచ్చిన యథార్థస్వరూపమా అంతకుముందు ఉన్నదే బయటపడుతుంది మరి అంతకుముందు ఉంటే మళ్ళీ బయటపడ్డావు ఇది ఎలా ఉందంటేది అంతకుముందు ఉన్నా కూడా బయటపడాలి ఇప్పుడు కొత్త కోడలు కాపడానికి వచ్చినప్పుడు కో అత్తగారు బోధిస్తున్నారు అమ్మ నువ్వు వెలిగించు పొయ్యి మీదేమో గిన్నెలో నీళ్లు పొయ్యి దాంట్లో బియ్యం పోయి తర్వాత ఉడికిపోయిన తర్వాత వార్చు వాచడం అయిపోయిన తర్వాత కూడ ఉండు అది కూడా అయిపోయిన తర్వాత పొయ్యిలో నిప్పులు నీళ్లు పోసి ఆర్పేసయ్యి అని చెప్పారు అవి అంటే ఇప్పుడు కూడలు ఎబ్బెస్సీ చదివి వచ్చింది అబ్బాయి ఈ అబ్బాయి అంటుంది ఆర్పేసీ మహాభాగ్యానికి వెలిగించడం ఎందుకు ఆ విధంగా నేను చెప్పాను ఈ కథ ఫేవరైట్ స్టోరీ ఇది సో ఆ రకంగా అంతకుముందు ఉన్న బంగారమే మళ్ళీ ఇప్పుడు వచ్చిందంటే మరి ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఆత్మ ముందు ఉన్న స్వరూపాన్ని కప్పివేసిన వాటిని బయటపెట్టడం కోసం ఆత్మ కూడా అంతే ఆత్మ విషయంలో కూడా మీరు ఆత్మని ఏమీ చేయక్కర్ల ఆత్మ ఉంది దాని మీద దేహాదులు కప్పివేసి ఉన్నాయి ఆ జ్ఞానాన్ని తొలగిస్తే ఆత్మస్వరూపము అభినిష్పన్న అవును ఇది నెక్స్ట్ క్లాస్లో కంప్లీట్ చేద్దాము ఓం పూర్ణ నమర